ఈ భాష మన కనుక వచ్చి ఉంటే ఈ భాషలో మనం మాట్లాడగలుగుతూ ఉంటే దేవలోకం వెళ్ళినా ఇదే భాష వినపడుతుంది దిండి గల్లా కూడా ఇదే భాష దండిగా వినపడుతుంది అందువల్ల దేవతలకి మనకు సామ్యం ఎక్కడైనా కావాలి అనుకుంటే మొట్టమొదట ఈ భాషతో ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే భావాన్ని వ్యక్తం చేయడానికి భాషే ప్రధానమైనటువంటిది భాష ద్వారానే మనం భావాన్ని వ్యక్తం చేయాలి మన హృదయాల్లో ఏ భావాలు ఉండినప్పటికి కూడాను వాటిని ఇతరులకు మనం వ్యక్తం చేయాలి అనుకునేటప్పుడు భాషే ప్రధానంగా ఉంది కనుక భావం భాషతో ఏకీభవించింది ముడిపెడి ఉంది కానీ భాష వాక్యాలతో ముడిపెడి ఉంది ఏ భాష మాట్లాడాలనుకున్నా కూడా కొన్ని వాక్యాలు కదులుతూ ఉంటాయి కాబట్టి ఆ వాక్యం నా హృదయంలో ఉండేటువంటి భావనని వాక్యం తెలియజేస్తూ ఉంటది కాబట్టి ఈ వాక్య రూపేణా భాష పోతూ ఉంటుంది వాక్యంలో పదాలు ముడిపడి ఉంటాయి కనుక ఒక వాక్యం అంటే సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి ఒక వాక్యం అనేటువంటిది కొన్ని పదాలు యొక్క సముదాయం కొన్ని పదాలు కలిస్తే వాక్యం అవుతుంది కాబట్టి వాక్యంలో పదాలు ఉంటాయి పదాలలో అక్షరాలు పెనవేసుకొని ఉంటాయి కాబట్టి ఏ పదం మీరు తీసుకున్నా ఆ పదం అంతా కూడాను అక్షరాలే వర్ణాలే వర్ణ స్వర వర్ణాలే వర్ణాలే అక్షరాలు కాబట్టి ఏ పదమన్నా మీరు తీసుకోండి ఆ పదవులు అక్షరాలే ఉంటాయి కనుక ఆ పదాన్ని నేను సక్రమంగా పలకగలిగితేనే అది వాక్యంలో ఉండవలసిన చోట చక్కగా శోభిస్తుంది ఆ పదాన్ని కనుక నేను పలకలేకపోతే ఆ వాక్యము పూర్ణ అర్థాన్ని ఇవ్వలేకపోవచ్చు కనుక నా మనసులో ఉండేటువంటి భావాన్ని నేను తెలియచేయాలి అనుకున్నప్పుడు అలా తెలియజేయాలంటే వాక్యమే ప్రధానం గనక ఆ వాక్యాన్ని నేను పలుకుతూ ఉన్నా ఈ వాక్యంలో ఏ పదాలైతే ఉన్నాయో ఆ పదాలని నేను పూర్ణంగా పలికినప్పుడే వాక్యం భావం అర్థమవుతుంది వినే వ్యక్తికి ఆ పదంలో అక్షరాలున్నాయి వర్ణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి అక్షరాన్ని సక్రమంగా పలికితేనే పదాన్ని సక్రమంగా పలకగలుగుతూ ఉంటాను పదాన్ని సక్రమంగా పలికితేనే వాక్యాన్ని సక్రమంగా పలకగలుగుతూ ఉంటాను కాబట్టి ఈ మంత్రాల్లో వేద మంత్రాల్లో ఉండేటువంటి పదాల్ని ఎట్లా ఉచ్చరించాలి ఈ పదాల్లో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని ఎంత స్పష్టంగా ఉచ్చరించాలి అనేటువంటి ఈ ఉచ్చారణ క్రమాన్ని నేర్పేటువంటి శాస్త్రం శిక్షా శాస్త్రం శిక్ష శిక్ష్యే అనయ ఇది వర్ణాత్ ఉచ్చారణ లక్షణం వర్ణాత్ ఉచ్చారణ లక్షణం ఇది కాబట్టి ఆ వర్ణాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి ఎలా స్పష్టంగా మనం अक्षरा पलकाली अेर्पेे शिषा शास्त्र दाने चूस एपू अक्षरा जाग्रत उपयोग अक्षरल हिंसक अक्षरकूद अक्षराते विवाड़ की को అక్షరాల్ని హింసించకూడదు అక్షరాలని అక్షరాల్ని గాయపరచకూడదు అక్షరాల్ని పారేయకూడదు పారేసుకోకూడదు పలిగేటప్పుడు అట్లాగే అక్షరాల్ని ఒకవేళ నీకు ఆకలి అయితే ఏదైనా మింగచ్చేమో కానీ అక్షరాల్ని అక్షరాలను మింగితే కూడా చాలా కష్టమైపోద్దు కాబట్టి ఈ అక్షరాన్ని ఈ ఉచ్చారణని ఈ స్పష్టతని కలిగి ఉంటేనే భాషగాని లేకపోతే భాషనే ప్రశ్నే లేదు దీనిని పూర్ణంగా మనకు తెలియజేసేటువంటిది ఈ శిక్షాధ్యాయం కనుక నిన్న ఈ శిక్షాశాస్త్రం గురించి చాలా చూచాం ఈ శిక్షాశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి మహర్షుల గురించి కూడా మనం తెలుసుకున్నాం వాళ్లలో ప్రముఖులైనటువంటి వాళ్ళు యాజ్ఞవల్కుడు పాణిని మహర్షి అని మీకు నేను తెలియజేశాను ఈ పాణినీ శిక్షాశాస్త్రం అసలు వ్యాకరణం దగ్గరకు వస్తే పాణిని వదిలిపెడితే అర్థమయ్యే ప్రశ్న లేదు नी। नी नी असले मनों पदो जागरत आने शिषाशास्त्रा पणिनी महर्षि आये शिक्षा व्याक वीटन दिता पणिनी दिखाशास्त्र अंदम श्लोकता पणिनी इधापक असल मन पदोच्चारण जुड़ा अने व्या्रीय हरतपुत्र ద్రాభ్యా పీడలే భీత పతన భేద్యా తద్వత్ వర్ణ ప్రయోజ వర్ణ తద్వత్ ప్రయోజత్తి ఏ విధంగా అయితే వ్యాఘ్రీయథ హరేత్ పుత్రాన్ దంష్ట్రామ్న పులి పిల్లల్ని ఎత్తుకుని పోతూ ఉంటది ఎక్కడైనా పులి కనిందనుకోండి ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు కనేస్తుంది ప్రసవ వేదన ఎవరు తట్టుకోలేరు దాన్ని కనుక తనకు ఒక గుహలో ఉంటే ఆ గుహలోకే వెళ్లి నేను కనాలి అని అనుకునే ప్రశ్న లేదు ఎప్పుడు నొప్పులు వచ్చేస్తే అక్కడ కనేస్తాయి అది ఒక చెట్టు కిందే కావచ్చు అరణ్యంలో కానీ ఆ బిడ్డను రక్షించుకోవడానికి పులి ఈ బిడ్డను తీసుకుని తన ఎక్కడైతే ఉందో గుహ ఆ గుహలోకి తీసుకెళ్తది రక్షణ బిడ్డకి రక్షణ ఆ పుత్రవాత్సల్యం జంతువుల్లో కూడా మనం కనపడతా ఉంటది ఆవు ఈయన అది ఎంతో మాలిన్యంతో పుడుతుంది కాని ఆవు వెళ్లి దూడ దగ్గరికి వెళ్లి తన నాలుకతో శుభ్రం చేస్తుంది మొదట అది పుత్రవాత్సల్యం మనకది మాలిన్యంగా అనిపించవచ్చు కానీ ఆవు కనిపించద్దు తల్లి కనిపించదు అట్లాగే క్రూర జంతువు అయినా కూడాను వ్యాఘ్రి సింహం ఇది మన పులి యథా ఏ విధంగా అయితే వ్యాఘ్రి హరీత్ పుత్ర కాబట్టి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని పోతుంది ఎట్లా తీసుకుపోతుంది దానికి ఏమైనా చేతులు ఉన్నాయా ఎత్తుకొని పోవడానికి నోటితోనే పట్టుకొని పోదు అలాగే పళ్ళతో పట్టుకొని దంతాలతో అలా పట్టుకొని పోద్దట ఎంత భయంకరం ఇదే పులి యొక్క దంతాలు గనక ఇంకొకరిని పట్టుకోవడం జరిగిందంటే ఫినిష్ కాని తన బిడ్డను అలా పట్టుకుని పోతుంది వచ్చారా తే నచ పీడయత్ తీరా అక్కడ పోయి చూస్తే పీడయ్యేతు నా మరి ఇంత భయంకరమైనటువంటి దంతాలతో దాన్ని పట్టుకుని ఎత్తుకుని పోయింది కదా దానికి ఏమి గాయం అయి ఉంటుందో ఎట్లా ఉందో అట్లా ఉంటుంది హాయిగా పిల్లి కూడా అంతే పిల్లి కూడా నోటితోనే ఎత్తుకుని పోతుంది పులే కాదు పిల్లి కూడా అంతే కాబట్టి పిల్లల్ని నోటితో ఎత్తుకుని పోతుంది పిల్లికి దంతాలతోనే కానీ పిల్లి పిల్లల హాయిగా ఉంటుంది ఇదే పిల్లి కనుక ఎలుకను పట్టుకున్నదంటే ఫినిష్ అదే పళ్ళు అదే దంతాలు కనుక ఎలుకను పట్టుకుంటే ఎలుకు తెచ్చిపోతుంది కానీ తన బిడ్డను పట్టుకున్నప్పుడు ఏమాత్రం అది దానికి హాని లేకుండా బాధ లేకుండా ప్రశాంతంగా తీసుకెళ్లి అక్కడ పెడుతూ ఉందట పీడే భీతాపతన భేదాభ్యా తద్వత్ వర్ణం ప్రయోజేత్ కాబట్టి అలా తీసుకుపోయేటప్పుడు అంటే ఇక్కడ చాలా అందమైనటువంటి శ్లోకం ఎందుకంటున్నాను దీని అంటే దాంత్యం నిన్న చూచారు కదా కాబట్టి దంతాల నుంచి వస్తూ ఈ దంతాలతోనే పట్టుకొని ఉంది కానీ బాధ అది తమాష పడేయచ్చు ఎక్కడైనా ఎక్కడ పడేయదు పతనం అనే ప్రశ్న లేదు ఎత్తుకొని పోతుందంటే ఎంత దూరం తీసుకెళ్లినా కూడాను అలా కనిపించుకునే పోతుందేమో గానీ పళ్లతో పట్టుకునే పోతుందే గాని తన బిడ్డను వదిలిపెట్టదు ప్రాణం వదిలేస్తుంది గాని పులి కాబట్టి పట్టుకుని పోయేంత వరకు దాన్ని వదిలిపెట్టదు అట్లాగని దానికి గాయము కాదు కాబట్టి అక్షరాల్ని వర్ణం ప్రయోజ వర్ణానికి ప్రయోజనం నువ్వు వర్ణాలని అంటే అక్షరాల్ని కూడాను పులి ఎట్లాగైతే తన బిడ్డని వదలదో అట్లా అక్షరాన్ని కూడా వదిలిపెట్టకూడదు మింగేయకూడదు ఇవన్నీ వస్తాయి మనకు మధ్యలో వచ్చినప్పుడు చెప్తాను ఎట్లా మింగేస్తాము ఎట్లా ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంగా బలకతాము మనుషుల్ని బాధించినట్టు అక్షరాలను ఎట్లా బాధిస్తాము అవన్నీ చూస్తాము ఇప్పుడు అర్థమవుతుందే కాబట్టి మనం పడేయకూడదు అట్లాగని బాధించకూడదు అక్షరాల్ని బాధించడం అంటే ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంగా పలికితే దాని భావమే మారిపోయేటువంటి పరిస్థితి ఉంటది అలా కాకుండా ఉండాలి కాబట్టిం వర్ణహస్వర కాబట్టి వర్ణములు ఏవైతే నేను అనుకున్నామో వర్ణస్వర వర్ణహ మొదట వర్ణం కాబట్టి అకారాది షకారాంతం ఆ ముదలు కొన్ని జడ్ ప్రతి అక్షరాన్ని కూడాను ఇలా పలకాలనో ఆ విధంగా తెలియజేసేటువంటిది ఈ శిక్షా శాస్త్రం కాబట్టి శిక్షా శాస్త్రంలో అంటే వేదానికి ఆరు అంగాలున్నాయి రిపీట్ చేస్తున్నా వేదానికి ఆరు అంగాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిషము నిరుక్తము కల్పము అందులో ఇది శిక్షాశాస్త్రం దీంట్లో మళ్ళీ ఆరు అంగాలున్నాయి శిక్షాశాస్త్రములో ఆరు అంగాలు వర్ణ స్వరహ మాత్ర బలం సామ కాబట్టి వర్ణ అంతవరకు తెలుసుకున్నాం మనం వర్ణములు ఏమిటో నిన్న తెలుసుకున్నాం ఈరోజు తెలుసుకున్నాం ఇది వర్ణాలు కాబట్టి వర్ణాత్ ఉచ్చ్చారణ లక్షణం శిక్ష్యతే అనయా ఇది శిక్ష ఇది శిక్షా శాస్త్రం అంటే ప్రతి అక్షరాన్ని ఏ విధంగా సుస్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా పలకాలను ఆ విధంగా పలకడము శిక్ష దాంట్లో వర్ణం మొదటిది చూశారు నంబర్ టూ అకారాది వర్ణ उदात्ता वर्ण अकारादि स्वर उदात्दात्ताद्याय स्वराबरमेंटे मूड़ उदात् ఉదాత్తాది ఉదాత్తము మొదలైనటువంటివి ఉదాత్తాది స్వర అది త్రయ మూడు విధాలు స్వరా ఉదాత్తము అనుదాత్తము స్వరిత ఉదాత్త అనుదాత్తరం ब मन नचे स्वरम विधाल उठा उदात्म अमु स्वरिम उदात् उदाताद्याय स्वरा स्वामीजी एदात्मे बिगर का पलकड़ अमु मध्यम स्थाई उम స్వరితము మెల్లగా బలకడం ఇది స్వరం కాబట్టి మన నుండి స్వరం వచ్చినప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరిత కాబట్టి ఒకటి ఒక అక్షరం పలికినప్పుడు బిగ్గరగా బలకాలి ఒకటి పలికినప్పుడు మధ్యమ స్థాయిలో ఉండాలి ఇంకొకటి పలికినప్పుడు అదమ స్థాయిలో ఉండాలి మెల్లగా ఉండాలి కాబట్టి మంత్రోచ్చారణ జరిగేటప్పుడు వేదంలో ప్లీజ్ ఫలాన్ని ఆశించి ఫలాశక్తితో యజ్ఞయాగాది కర్మంలో ఎక్కడైతే ఈ మంత్రోచ్చారణ జరుగుతా ఉంటదో ఈ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల్ని సక్రమంగా గనక ఉచ్చరించలేకపోతే ఫలాలు తారుమారవుతాయి ఇటువంటి అనందంగా స్వరాన్ని వర్ణాన్ని అక్షరాన్ని పలికే శక్తి భగవంతుడు గాత్రం మనకిచ్చాడు స్వరం కాబట్టి అక్షరాన్ని ఎలా పలకాలి హెచ్చు స్థాయిలో ఎలా పలకాలి మధ్యమ స్థాయిలో ఎలా పలకాలి మెల్లగా ఎలా పలకాలి వాల్యూమ్ నీ కంట్రోల్లో ఉంది అదే గనక నువ్వు ఒక టెప్ రికార్డర్ అంటే నువ్వు చేయిబెట్టి మళ్ళీ ఇలా అలా తిప్పాలి అవసరం లే లోపలే ఉంది అంతా రిమోట్ అంతా లోపలే ఉంది ఎలా కావాలంటే అలా మాట్లాడచ్చు బాగున్నారా ఎప్పుడొచ్చారు నేను వస్తాను ఎందుకో తెలుసా ఇలా మాట్లాడ్డం చూడు ఇప్పుడు ఒక పులి ఉంది అనుకోండి ఇంకొంకో రకంగా చూడమనండి దాన్ని నువ్వు గనక సాధనలో పరిపక్వత చెందితే నువ్వు ప్రసన్నంగా చూడగలవు మనిషి ఎందుకని క్రోధం వచ్చినప్పుడే ఉంటుంది ఆశ్చర్యం వస్తుంది ఆనందం వస్తే సూపులో కనపడతా ఉంటుంది అన్నిట్లో కనపడతా ఉంటుంది ఈ అవకాశం మన దగ్గరే ఉంది భగవంతుడు అన్నీ ఇచ్చాడు మనిషికి మనం కొనుక్కోవలసింది ఏమీ లేదు దురదృష్టం తప్ప అన్ని ఎవ్రీథింగ్ భగవంతుడు ఏమేమి ఇవ్వాలని అన్ని ఇచ్చి పెట్టాడు కనుక ఏమండి నాది వాల్యూమ్ సరిగా లేదు సార్ నా టేపు రికార్డర్ ఇక్కడ పర్ఫెక్ట్ వాల్యూమ్ ఉదాత్తమా ఉదాత్తం అనుదాత్తమా అనుదాత్తం స్వరితమా స్వరితం కాబట్టి వేదోచ్చారణలో వేద మంత్రోచ్చారణలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని లేకపోతే తారుమారు అయ్యే అవకాశాలుంటాయి దీన్నంతా శిక్షాశాస్త్రం బోధిస్తుంది నీకు వర్ణ స్వర బోధిస్తుందో అక్షరాల్ని ఉచ్చారణ లక్షణం అట్లాగే స్వరం అర్థమవుతుంది ఉదాత్తాద్యాహ త్రయ స్వరాహ వాటిని కూడా నువ్వు ఇట్లాగే నీకు బోధిస్తుంది శిక్షాశాస్త్రం కనుక శిక్షాశాస్త్రం గనక మనకు తెలిస్తే ఎట్లా మాట్లాడాలి ఏ అక్షరాన్ని ఎట్లా పలకాలి ఆ అక్షరాన్ని పలికినప్పుడు ఎదుటి మనిషి యొక్క హృదయం ఒక వీణ అనుకోండి వీణలో ఏ ఒక్క తీగని మీటితే ఆ అది ఎలా పలుకుతుంది సా ఎక్కడుంది నా పలకాలంటే ఎట్లా ఇదంతా ఎట్లాగైతే ఉందో ఒక ఫులుట్లో ఎట్లాగైతే ఉందో ఆ విధంగా శిక్షాశాస్త్రం గనక తెలిస్తే ఈ అక్షరాన్ని ఎంత అందంగా మంజులంగా మనోహరంగా సుమనోగ్నంగా పలకాలనో అర్థమైపోతుంది ఇది స్వరం అర్థమైంది అందులో ముఖ్యంగా వేదమంత్రాల్లో యజ్ఞయాగాది కర్మల్లో మాత్రం తారుమారవుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ త్వష్ట ప్రజాపతి ఇంద్రుడితో వ్యాజ్యం పెట్టుకుని ఆయనకి త్వష్ట ప్రజాపతికి ఇంద్రుడికి గెట్లేదు అప్పుడు అనుకున్నాడు ఈ ఇంద్రుడి వల్ల నేను చాలా బాధపడ్డాను గనక ఇంద్రుడిని వధించాలి త్వష్ట శక్తి సరిపోదు ఇది కూడా మీకు తైత్రీయ వస్తుంది ఇప్పుడు శిక్షావళిలో లేదు అందుకని రెఫర్ చేస్తున్నా దాన్ని ఉంది గనక ఎట్లా చంపాలి అని ఒక యజ్ఞం చూడండి విధ్వంసక యజ్ఞం బాగుండీ కాబట్టి ఇంద్రుని చంపేటువంటి శక్తి నాకు లేదు గనక ఇంద్రుని వధించాలి ఏ విధంగా వధించాలి నేను ఒక యజ్ఞం చేస్తాను ఒక హోమం చేస్తాను ఆ హోమగుండంలో నుంచి యజ్ఞ ఫలంగా ఒక పుత్రుడు నాకు జన్మిస్తాడు ఈ పుత్రుడు నా సంకల్పం ఏమిటి ఈ పుత్రుడు ఇంద్రుడిని చంపాలి అనే సంకల్పంతో యజ్ఞం ఆచరిస్తాను స్వష్ట ప్రజాపతి ఆ పిల్లవాడు గనక పుట్టాడంటే వాడు పెరిగాడంటే మాత్రం ఇంద్రుడేం చేయలేడు ఫినిష్ అటువంటి యజ్ఞాన్ని అయితే మనం చేయలేం గాని రాజు గనక కావలసినంత ధనం ఉంది గనక స్వష్ట ప్రజాపతి అద్భుతమైనటువంటి యాజ్ఞికల్ని అంతా కూడా పిలిపించి ఋత్వికులంతా కూడా పిలిపించి బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని తయారు చేసి